అలాగే ఘట జ్ఞానము హృదయ దేశంలో అంటే ఘటం బయట అంటే దేని బయట జ్ఞానం బయట దేహం బయట ఘట జ్ఞానము దేహానికి బయట ఉంటుందా జ్ఞానానికి బయటకుంటుందా దేహానికి బయటకుంటే ఉంటుందా జ్ఞానానికి బయట ఉండదు ఇలాంటి జ్ఞానంలోనే ఉంటుంది ఘటన ఘట జ్ఞానం ఘట విషయం వస్తుంది దేహం కూడా జ్ఞానంలోనే విషయం కాబట్టి ఘటజ్ఞానము దేహానికి బయట ఉంటుంది కానీ మీరు దేహమే లేననుకుంటుంది దేహమే మీరు అనుకోవద్దు మీరు అడిగి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న మీరు దాంట్లో చెప్పండి మీరు జ్ఞా జ్ఞానములు మీరు విజ్ఞానములు దేహము మధ్యవాంసములు కాదు విజ్ఞానములు ఇప్పుడు చెప్పండి ఘట జ్ఞానం మీలో అంతర్గతమైన ఉంటుందా మీ కంటే బయట ఉంటుందా మీలోనే ఘటము మీలోనే ఉంటుంది ఒకే జ్ఞానము జ్ఞేయమైన ఘటాకారంగా జ్ఞాపైన వేహ పరిచ్ఛన్నమైన అభిమానము ఉన్నటువంటి జ్ఞాప రూపంగా ఆ జ్ఞానమే ప్రకాశిస్తూ ఉంటుంది ఎక్కడా ఇక్కడే ఇక్కడే ప్రకాశిస్తూ ఉంటుంది సే మై పార్ట్ యుమ్ దిస్ పార్ట్ వెల్ బోట్ టేక్ కేర్ డోంట్ సేవ్ మై పార్ట్ నేను ఇది చెప్తూ ఉంటాను మై సోఫా అని అన్నద్దు మై సోఫా అన్నాడంటే ఆ సోఫా అయితే కాబట్టి మై సోఫా మై క్యాట్ అలాంటి మై మౌస్ ఇలాంటివి అనుకుంటుంది ఎందుకంటే ఇవి బికండా కాబట్టి వెత్తాసి వెబ్బింది వెత్త వీడే వెళ్ళిము వీడే కాబట్టి మై అనే మాట అలా సాక్షిగా ఉంటే సరిపడతాం మై అన్నారే అది అజ్ఞానం యొక్క బంధంలో పడుకుంటాడు నా అది అన్నాడంటే సంసారం పట్టి మంచిది పరం చధామ పరమం పదం వైష్ణవం ఇప్పుడు పరంధామ నువే అంటే పరంధామ అంటే శాంకరము శైవము అంటే శంకరము వైష్ణవము అని అంట అంకేతనే అసలు ఈ మన హిందూ సంప్రదాయంలో ప్రథమ వైష్ణవుడు శంకరాచార్యులే ఆయనే ప్రథమ వైష్ణువుడు ఆయనే వైష్ణువు విష్ణు భక్తుడు ఆయనే అందుకనే ఆయన గీతా భాష్యంలో సో ప్రార్థన కూడా నారాయణ పరోం యొక్క అండమ సంభవం సో ఆయన అలాగా నారాయణనే ప్రార్థిస్తాడు తర్వాత ఎక్కడ చెప్పిన ఆ వైష్ణవం పదం అనేది పరంధామా వచ్చినప్పుడు శైబొమ్మ నావచ్చుగా పరంధామ శైవమ్మ అనొచ్చుగా ఆయన విష్ణువమ్మనే ఉంటాం అందుకేనే ఆయన విష్ణు ప్రథమ విష్ణుభక్తులు శంకరు ఇంతవరకు తర్వాత వచ్చిన విష్ణుభక్తులే ఆ విష్ణువుని కొంచెం చేరు చేసి అట్లా ఆయన తర్వాత భక్తి పెట్టి అలా చేసిన వాళ్ళే విష్ణువుని ముక్కలు చేయకుండా ఒక యూనిట్ కింద ఏకాశంగా అటెట్టి భక్తిని కూడా మేనేజ్ చేసిన వాళ్ళు శంకరులేనివే సో వైష్ణవం పరం ఇప్పుడు ధామశబ్ద అనేది ధామశక్తి ఉంది ధామశబ్ద జ్యోతికు వచన అని వాక్యం అవుతున్నాడు ఇప్పుడు పరంధామ నీ పరంధామ అంటే ధామ అనే పదాన్ని పౌరాణిక దృష్టితో తెలిసినప్పుడు ఒక ప్లేస్ అనే ఒక అర్థం చార్ధామ చార్ధామ్ అంటే నాలుగు ప్లేసెస్ ఆ ప్లేసెస్ని ధామానందన్నారు ఆ ప్లేసెస్లో దేవుడు ఉంటాడు కనుక ఇది పురాణ దృష్టి కానీ దార్శనిక దృష్టి అలా ఉండదు దశ దృష్టి భిన్నంగా ఉండదు పురాణ దృష్టి ఉండేటువంటి స్థానం దానికి లేదా నేనేమీ ఆ దృష్టిని కొంచెం రికన్సైల్ చేసుకుంటూ పోవాలి వేదాంతంతో ఇది ది బ్యూటీ ఆఫ్ ది వేదాంతిని టు రికన్సైల్ ది పురాణ దృష్టి వేదాంతం చేయాలని ఎనివే మరి Dhamma is not a place, you know, Siddhava karma is a place where it is. It is not the place which is important. It is the light in which the place shines, that is important. Anyway, so, it is not about the place, it is about the jnana. So, jyoti hi, dhamma lanti prakashan. Paranam dhamma. So, he prakashanma is the name Chattam Chattam Chattam Vee. He is very vulnerable. ప్రకాశం తేజోధాతులు కదా చక్కగా ప్రకాశిస్తూ ఉంది కానీ ఈ బలుగుల కంటే కూడా అన్నిటికంటే గొప్ప ప్రకాశం చంద్రుడు చంద్రుడు గొప్పగా ప్రకాశిస్తుంది కానీ వాస్తవంలో చంద్రుడి కంటే కూడా గొప్ప ప్రకాశం సూర్యుడు ఇవన్నీ తేజోధాతులు నక్షత్రములు ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి అవి ప్రకాశము అవన్నీ ప్రకాశములే చిన్న దగ్గర ఉంది ప్రకాశము కానీ మనం ధామ అంటలేదు పరం పదం ధామంటే ఏ చే ఈ ప్రకాశములన్నీ ప్రకాశిస్తున్నాయో ఆ ప్రకాశం ఇప్పుడు మీరు ఒక స్కీమ్ చెప్తాం మీరు చూడండి ఘటహ భాతి సంస్కృతంలో రెండు పదాలు భాతి అను భాతి అంటే ప్రకాశిస్తూ ఉంది ధాధాతు ధాతి ధాతు ప్రక్రియలో సింపుల్ ధాతులు ఏదో ఉండదన్న ఎందుకంటే భూ థీ పెడితే భవతి అవుతుంది ఏవేవో మార్పులు చేరుకోవచ్చు భా థీ ఎవరి భాతి భా తస్ భాతస్ సో భా అతిథి భాంతి సో ఆ అంతకంటే సింపుల్ ధాతులు ఇంకోటి ఉంటాడు భాంతి ఓకే సో భాతి భాతి అంటే ప్రకాశిస్తూ అనుభాతి అంటే అనుసరించి ప్రకాశిస్తుంది షైనింగ్ ఇది బేకా అని అర్థం భాతి అంటే షైనింగ్ అనుభాతి అంటే షైనింగ్ ఇది బేకా ఇప్పుడు మీరు ఆలోచించండి ఘటహ భాతి అన్నారు అనుకుంటున్నారు భాతి ఘటం ప్రకాశిస్తుంది కానీ ఘటము భాతీయా అనుభాతీయా ఘట అనుభాతి దీపహాతి కదా దీపం ఎందుకు ఉంటుంది దీపం రాకపోతే ఘటన ఏమవుతుందండి దీప భాతి ఘట అనుభాతి ఓకే ఇప్పుడు దీప భాతి సూర్య దగ్గరికి రెండు సూర్యుని పిచ్చి చురండి ఇప్పుడు దీప భాతీయా అనుభాతియా అనుభాతి దీపాలు అనుభాతి సూర్య భాతి అది కరెక్ట్ సో ఇది మీకు ఈ స్కీమ్ అర్థమవుతుందా దీప భాతి అసలు అనుభాతి సూర్య భాతి ఇప్పుడు మీ తెలివితేటలన్నీ ఇప్పుడు బయటపడతాయి మీరు ఎంత సూక్ష్మంగా ఆలోచించగలరో చెప్పాలి నేత్రం చక్షుఃు సూర్య చక్షు ఆ సూర్యుడు ఈ చక్షు చక్షులు ఎవరు చూసుకోవద్దు చక్షు సూర్య ఇంకా భాతి ఎవరో అనుభాతి ఎవరో సూర్య అనుభాతి చక్షు భాతి ఎందుకంటే భాతి అంటే తెలియడం ఇప్పుడు ఈ భానము ఇంకా బల్లు వెలిగినట్లు వెళ్ళడం కాదు ఈ భానం అంటే ఎవరు ఇది అధ్యాత్మంలోకి ఇచ్చాడు అధ్యాత్మంలోకి వచ్చిందంటే భానము అంటే తెలియటే భానం బికమింగ్ ఎవిడెంట్ అది భానం కాబట్టి సూర్య అనుభాతి చక్షుభాతి ఇది కొంచెం మీరు జాగ్రత్తగా అప్పుడు చూసుకోండి సూర్య అనుభాతి చక్షుభాతి అంటే మీకు మీరు వేదాంత విద్యార్థులు మీరు వేదాంతం కాకుండా పురాణము లేకపోతే లోకము తీసుకుంటే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి నీ కళ్ళు దొరకడుతున్నాయని చెప్తారు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి నీ కళ్ళు దొరకబడుతున్నాయని చెప్తా కానీ వేదాంతలో ఏం చెప్తారంటే నీ కళ్ళు ఉన్నా నువ్వు చూస్తున్నావు కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తున్నావు అని చెప్తారు ఇక్కడ రివర్స్ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి ఆక్టల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు ఆయన కళ్ళు పరీక్ష చేసి నీ కళ్ళు బాగున్నాయని కళ్ళు బాగున్నాయని ఆయన చెప్పాడంటే అదే ఆయన ప్రజ్ఞయ మీ చూపు బాగుంది ఏంటి అంటారు అసలు మీ చూపు బాగుంది మీరు చూస్తా ఆయన చూపిస్తాడు ఎవరో చేతులండి చూపించి మీరు ఎలా చూస్తున్నారో పరీక్ష మీ చూపు బాగుందని చెప్తాడు తప్ప ఆయన దగ్గర ఏదో విద్యుత్ ఉన్నాయి వాటిని బట్టి మీ చూపును నిర్ధారించాలని నేను అనుకోండి మీ చూపుని ఆయన ఎందుకు చేతు చూపిస్తాడు ఇది ఏ విధంగా అప్పుడు నేను అన్నాను డాక్టర్ అదే విధంగా నా కన్ను బాగుండాలని చెప్పండి నేను ఏం చెప్పాలంటే నువ్వు మీకు చెప్పాను నేను మీ దగ్గరికి వస్తే మళ్ళీ నన్ను చెప్పాలేమి నేను చెప్పే మీ మెషిన్లో పెట్టి చెక్ చేసి చెప్పండి నా కన్ను పవర్ ఎంతో చెప్పండి అంటే ఈ పేషెంట్ ఒక నువ్వు నుంచి చెప్పు అక్కడ ఉండవేదో అక్షరాలు చెప్ నేను చెప్పుకున్నారైతే మీ వైద్యం ఏంటిగా అంటే నా కన్నుకి వైద్యం చేయడానికి కూడా నేనే చెప్పాలి మరి మీరేం జరిగారు మీరేం తెలుసుకున్నారు అంటే ఇరవై నా నేను తెలుసుకున్నది ఏదో లేదు నువ్వు తెలుసుకున్నది అనే నీ పనులు ఏం చెప్తాను సరిపడిందండి కాబట్టి సూర్య అనుభాతి చెక్షు భాపి అధ్యా అధిభూతం నుంచి ఆధ్యాత్మత ప్రకొచ్చు దట్ దట్ ఇన్నర్ అండర్స్టాండింగ్ ఆ లీప్ మీరు తీసుకురా ఇది పైన తీరికే ఇప్పుడు చక్షు మన చక్షు మన దీంట్లో మన హాతి చక్షు అను హాతి కొంచెం లోపల ఈ ప్రయాణం అది వెనక్కి ప్రయాణం ప్రత్యక్ ప్రతి అంచు గతం ప్రత్యక్ అంచు కాస్త అక్కవుతుంది అంచులో లూరు పోతుంది కుహో కుహు అచా కాస్త కావవుతుంది అక్ సో వెనక్కి ప్రయాణం ముందు ప్రయాణం కాదు వెనక్కి ప్రయాణం ఘటం నుంచి సూర్యుడు ముందుకు ప్రయాణం చేశారు సూర్యుడి నుంచి నేత్రం సరే కానీ ముందు వెనుకో వెనుకోకుండా అనుకోకుండా అయితే మారింది నేత్రం నుంచి మనస్సు వెనక్కి ప్రయాణం మంచిది సో మన భాతి చిక్షు అనుభాతి మనస్సు వెనకాల బుద్ధి ఉంటుంది రాకపోతే సంస్కార రాశికి బుద్ధి ఉంటుంది ఇప్పుడు చెప్పండి మన అనుభాతి అవుతుంది బుద్ధి అనుభాతి అవుతుంది అహం ఉంటుంది అహం అని తీసుకోండి అహం కారావు అహం కారా అంటే ఫిజికల్ బాడీ ఐడెంటిటేషన్ వస్తుంది అక్కడ మళ్ళీ గది అహం శుద్ధ చైతన్యం స్కూలు అహం పరిక్షణమే స్టిల్ పరిక్షణమే బట్ అహం ఇన్ని అహం వేరు అహంకారం వేరు అహం బుద్ధి అనుభాతి అహం భా అయిపోలేదు కథ సాక్షి సకల బుద్ధి సాక్షి అహం కూడా ఒక బుద్ధి ప్రత్యే అహం కూడా బుద్ధి ప్రత్యేయం బ్రహ్మ మహర్షి బాగా ప్రతిపాదనలు చేస్తారు అహం ప్రత్యేయం అహం కూడా ప్రత్యేయం మేబీ బెటర్ దాన్ అదర్ ప్రత్యయ సుపీరియర్ తో సో స్టల్ అద్రత్యయ కాబట్టి అహం అనుభాతి సాక్షీ భాతి అది ఫైనల్ ఆ సాక్షి ఎవరు ఈశ్వరుడు పరం భా ఈ మొత్తం డిస్కషన్ అంతా కూడా ఒక మంత్రంలో వచ్చింది ఒకే మంత్రంలో ఆ మంత్రం ఏమిటంటే నూర్యో భాతి సూర్య నాతి సూర్య అనుభాతి నాతి నూర్యో భాతి నంద్రబాగ నేమా విద్యుతో భాంతి అగ్ని తమే భాంతమావం అనుభాతి అసాక్షి చైతన్యం ప్రకాశి తం భాతం అనుభాతి అవి పరం భా వేదాంత దర్శనం వేదాంతం యొక్క విషం పరంహ ఆ పదం భావన మీరే అదే వైష్ణవం పదమ మీరు చేరుకో పదం అంటే పద్యతే పదం విషయం కర వంద చేరుకోవాల్సింది గమ్యస్థానం అది అది ఆ సాక్షి చైతన్యమే పరంబ్రహ్మ మీరు దాన్ని చేరుకోవాలి పరమపదం అదే పరమపదం చేరుకోవాలంట పరమపదము వైకుంఠం పైన వైకుంఠము అయితాలు వైకుంఠం ఎందుకంటే దానికి వైకుంఠం ఒకే ఎందుకు వచ్చింది విగత కుంఠ ఉస్మాత్సహ వైకుంఠ వికంఠ వికుంఠ ఏవ స్వార్థ స్వార్థే అప్రత్య వేదేశంతో వైకుంఠ అంటే దాంట్లో ప్రకాశించకపోవడము అనేది లేదు మిగతాలో ఒక పప్పుడు ప్రకాశిస్తాయి పక్కన ప్రకాశించడం ఆనేస్తాయి చూపుండండి కన్ను ఒకసారి ప్రకాశిస్తున్నాం మరోసారి ప్రకాశించడం మనస్సు గెట్లాడ్లో ఉన్నప్పుడు అస్సలు ప్రకాశించడం నీరసంగా పోవడం భోజనం కొంచెం ఆలస్యం ఉంటే ప్రకాశించడం మానేస్తుంది మనస్సు వెరాజ్ సాక్షి చైతన్యము సర్వదా ప్రకాశిస్తూ ఉండదు ప్రకాశించకపోవడం అనే విఘ్నము కుంఠ ఆ లోపు ఎప్పుడూ ఉండదు కాబట్టే దానికి వైకుంఠం వైకుంఠం మీ హృదయంలో ఉంటుంది ఆత్మాయోక స్వర్గమన్నా ఇదే వైకుంఠం వచ్చి కింగ్డమ్ ఆఫ్ హెనన్ బిట్ చే అదే వైకుంఠం అదే వైష్ణవం పాదము ఆ మహావిష్ణువు సకల బుద్ధి ప్రత్యయ సాక్షి అయిన ఆత్మరూపంగా హృదయంలోనే ఉంటాడు సర్వవ్యాపకులు కనుక ఉంటాడు కనుక ఆయనకి విష్ణు ఉంటుంది ఆయన ఉండే వైకుంఠము మానవుల ంత రూప హే అనంత రూప ఈశ్వరు యొక్క రూపము ఎన్ని అన్నవి ఎందుకంటే చెట్టు ఆయనే కుత్త ఆయనే కొండ ఆయనే కోన ఆయనే నది ఆయనే సరస్సు ప్రతి నీటి బిందువు ఈశ్వరుడే గాలి ఈశ్వరుడు ఆకాశము ఈశ్వరుడు మం స్త్రీ త్వం కుమార్ స్త్రీ నీవే పురుషుడు నీవే త్వం క్లీవహ నపుంఛకుడము కూడా నీవే తర్వాత త్వం కుమారా ఇతవా కుమారి ఎంత ఉపేరుడు ఉంటాడు నువ్వు కుమారుడు అంటే యంగ్ మ్యాన్ నీవే యంగ్ గార్లు ఉంటాడు కుమారుడు ఎక్కడుంటే పక్కనే కుమారి ఒక మోడ ఉంటుంది కుమారి పక్కనే కుమారుడు ఉంటాడు అట్రాక్షన్ ఉంటుంది అలాగే ఆ కుమారుడు నీవే కుమారి నీవే మరి ఈ ముసలాయన్ కరవటంలో వెళ్తున్నాడు అవి కూడా నీవే జీర్ణో దండేలా నడిచేసి పంచగతం ముసలితనంలో కరవట్టు నడిచి వాడము నీవే సంగము నీ లేదు వయాపథం ఇదం విశ్వం చెట్టు క్షేమ కొండ కోన నీ నీవే ఇవన్నీ విశ్వం ఇవన్నీ నీవ్ పో డివినిటీ ఏవ్రీ థింగ్ డివినిటీ దెర్ ఇస్ నో ఫ్రెండ్ దెర్ ఇస్ నో ఫోర్ దెర్ ఇస్ నోన్లీ డివిటీ అంత విశ్వూపత్వ ఇంకా ఏది లేదు తయం విశ్వం సమస్తం సకలమైన జరుగుతు నీ చేత వ్యాపించబడి ఉన్నది అనంత రూపా అంతో విద్య ఈ రూపములకు అంతము లేదు ఈశ్వరుని రూపములకు అంతమేమున్నది అన్నీ ఈశ్వరుని రూపము ఇప్పుడు మీకు దాని దృష్టాంతం సినిమా ధర మీద ప్రకాశంతో ఎన్ని రకాల బొమ్మలు ఈ ప్రాజెక్టు చేయొచ్చు చెప్పండి ఎందుకు సంక్షే చెప్పండి ఎన్ని బొమ్మలు వేలు చెందాల్సి మా దగ్గర మెయ్య పదివేల లక్ష పూజ అనంత ప్రకాశం ఒక్కటే అవన్నీ ఆ ప్రకాశం యొక్క రూపములే ప్రకాశం ఒక్కటే ఉంటుంది అవన్నీ ఆ ప్రకాశం యొక్క అలాగే ఈ చైతన్యం ఆ చైతన్యంలో భాషించేటువంటి రూపములు అవన్నీ ఆ చైతన్యం యొక్క రూపములే అనంత రూపాలు తర్వాత వాయువ్యమోగ్ని వరుణ్చ శాంత ప్రజాపతిస్వం ప్రమితాహశ్చ నమో నమస్తేస్ సహస్రకర్వశ్చి నమో నమస్తే శ్రద్ధ భక్తి అతిశయము శ్రద్ధ భక్తి అతిశయంగా ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పడము అనే మాట అనే స్థితి ఉంటుంది ఇప్పుడు అలా మాడ నమో నమ నమ అంటే చాలు కదా నమ నమో నమ మీరు నమో నమ ఇప్పుడు నా కింద నా నమో నమ అనుకుంటున్నాను నాకింద నావత్తు లేదు ఏం ఇది మీకు ఎట్టిగా రకాల ఎట్టిగా అంటే నమో నమహ తప్పుగా అనుకోండి ఎందుకంటే మీరు తప్పుగా లేదు అలా చేయటం అయినా ఏదో ఒక కోసం అలా అలాగే శ్రీ దిరిధ్యో నమహ నాకి నా ఉన్నాడు నమో సో ఇప్పుడు మీరు నాకు కూడా నా ఒక్క పెడితే ఇప్పుడు మొత్తం పానీ వ్యాకరణ సూత్రాల గురించి ఏం చేయాలో అవసరం కాదు ఇంకేదైనా సూత్రోహం కల్పించుకోవాల్సి వస్తుంది అలా చేయడం ఎనీవే సో సర్వము నీవే సర్వము అంటే కొన్ని శాంపు సర్వము అంటే ఏం లెక్క పెడతారండి నీవే అంటే ఏం లెక్క పెడతారు నీవే ఆ ఊసనీవే ఆ తలుపు నీవే ఆ బొమ్మ ఇలా లెక్క అలా లెక్క ఏవో కొన్ని శాంపుల్ కొన్ని ప్రధానమైన చెప్తున్నారు నేను ఇందాక కొన్ని చెప్పాను నా మాత్రం ఏంటి అలాంటి కొన్ని చెప్తున్నారు వాయు న్యూవే గాలి న్యూవే ఈ గాలి న్యూవేర్ చాలా గొప్ప మెడిటేషన్ మహర్షులు అలాగే ధ్యానం చేసి మహర్షి ప్రార్థిస్తాడు ఈశ్వరుడు నమస్తే వాయు అని ప్రార్థిస్తున్నారు స్వమేవ ప్రత్యక్షం బ్రహ్మా సి అంటాడు బ్రహ్మ అపరోక్షం అను అని ఎలా అంటాడంట స్వమేవో అపరూపంగా ఉంటున్నాడు బ్రహ్మ దేవుడు బ్రహ్మ అంటే ఈశ్వరుడు ఎక్కడో వైపులు ఎక్కడో పైలక్కడో ఉంటాడు అని పురాణంలో చెప్తారు కానీ ఆ దిశ అంటాడు ప్రత్యక్షంగా అనుభవాలకు వస్తున్నావు అంటే వాయువు వీలుస్తూ ఆ అనుభవం చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలాగ దానికి ఒక మెడిటేషన్ ఉంటుంది ఎలాగంటే మీరు కలవసుకుని రికార్థాలు కూర్చొని గాలి నిండా పీల్చుకుంటూ నమస్తే వాళ్ళు ఎందుకంటే ఆ గాలియే దేహంలో ఉండేటువంటి ప్రతి జీవ కణానికి ప్రాణాన్ని చూస్తూ ఉంటుంది మీరు పీల్చేది ఒక నూతన తేజస్సుతో అనుభవాలు నిండా గాలి పీచింది మళ్ళీ పూర్తిగా గాలి విడిచిపెట్టినప్పుడు ఒక ఫ్రెష్నెస్ మీకు ఒక క్యూరిటీ ఒక ఫ్రెష్నెస్ అనుభవాన్ని వస్తుంది ఆప్షన్స్ అన్నీ అవకాడపోయి ఒక ఫ్రెష్నెస్ అనుభవానికి వస్తుంది అది వాయు పట్టంగా పీల్చడము వాయువు విడిచిపెట్టడము వాయువు లేదు కనుక అవి వాయు రూపంగా నేనే ఉన్నావు అని ఓ మహర్షి స్థుతించాడు మహర్షులకి వాళ్ళు ప్రకృతిలో సర్వత్రా ఈశ్వరులను దర్శించారు ఒక నీటి అందు ఈశ్వరు దర్శించారు ఆ ఓ జేష్టాలు భువ ఆపహ ఓ జలములాగా మయోభువ స్థ మీరు నాకు సుఖము అనుగ్రహించువారు అవుతులాకా ప్రార్థన కాదు జీర్ధధారణ సో అనే ఆ రకంగా అప్పులు జలములను ప్రార్థిస్తారు జలములను ఈశ్వర రూపంగా ప్రార్థిస్తారు అగ్ని అయితే జపలేక లేదు వాయు వయువు ఈశ్వరుని దర్శిస్తారు సో వాయువులే యమహ యమయకి ఇది యమహ యముడంటే ఈవెన్ హ్యాండెడ్నెస్కి యముడు ఉంటాడు ఈవెన్ హ్యాండెడ్నెస్ అంటే ఇప్పుడు తప్పు చేసిన వాడు శిక్ష అర్థవించి చేస్తారు మీరు లీగల్ సిస్టంలో మీరు శిక్ష తప్పించుకోవచ్చు ఆ ఈశ్వరుని యొక్క శిక్షను లీగల్ సిస్టమ్లో శిక్ష యత్వం చేసుకోవచ్చు ఇవ్వమని లీగల్ సిస్టమే అసలు చాలా యూజ్లో ఉంటుంది చాలా ఇరిగ్రేషన్తో ఉంది కాబట్టి వాళ్ళు అసలు తక్కువనే తక్కువ ఒకవేళ వాళ్ళు తక్కువ ఉన్న ఏదో చిన్న పడి ఆ బంధం నుంచి బయటపడుకోవచ్చు లీగల్ సిస్టమ్ వాళ్ళు చాలా ఇరిట్రేషన్తో ఉంది కానీ ఈశ్వరుని లీగల్ సిస్టమ్ అది దాని నుంచి అవ్వచ్చు నోడీ తెలుస్తారు ఎందుకంటే జనువులు ఆయనకి సమవర్తి అని తెలుస్తారు వెరీ ఈవెన్ హ్యాండెడ్ డబ్బు ఉన్నవాడిని డబ్బు లేని వాడిని సమానంగా శిక్షిస్తారు విద్యలు యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళని అవేమీ చేయని వాళ్ళని తప్పుకి శిక్ష సమానంగా ఉంటుంది సమవర్తి ఈవెన్ హ్యాండెడ్ ఈవెన్ ఆ జస్టిస్ని హ్యాండ్ ఓవర్ చేయడంలో ఏదో తేడా ఉండదు తన వాళ్ళు పరాయి వాళ్ళని తేడా ఉండదు స్వపద భేదం ఉండదు అందరినీ సమానంగా శిక్షిస్తారు తద్వారా లోకంలో వ్యవస్థను ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు ఆయనకి జరువు ఉంటాయి ఎవరు అంటే వృత్తి దేవతారు కూడా నేను చెప్పచ్చు కానీ యమశబ్దానికి డెత్తనికంటే ఇది అర్థం ఇప్పుడు అక్కడ కూడా సమవర్తిగా ఉంటాడు అక్కడ కూడా ఈవెన్ హ్యాండెడ్గా ఉంటాడు సో వాళ్ళ ఆయన అయిపోతే వాడికి ఒక్క ఉండాలి ఈ మరి ఆ సెంటిమెంట్ ఉంటుంది అయ్యో పాపం ఉన్నవాళ్ళు ఇమోషన్స్ సెంటిమెంట్లు ఏదో ఉంటాయి చేస్తు బోన్ నుంచి వేస్తుంది సెంటిమెంట్ అలాంటి చోట్లేదు చాలా ఈవెన్ హ్యాండెడ్గా చాలా ఉంటుంది అడుగుతారు ఏంటంటే మంచి వాళ్ళు వెచ్చిపోతున్నారు చనివాళ్ళు వెచ్చిపోతున్నారు అని వాళ్ళకి ఆ ఎరువు యొక్క ఆ సమవర్తిత్వం వాళ్ళకి తెలియలేదు సునాము చేసేటంటే అందరినీ లైవ్ ఆడేస్తారు సమవర్తి ఇంకా ఎవరు చాలా ఈగన్ హ్యాండిడ్గా ఉండడం ఎరువు యొక్క లక్షణం ఆ ఎన్ని అది నేచర్ యొక్క నేచర్ రూపంగా ఉంటాడు గురువు నేచర్లో ఆ శక్తిగా ఉంటాడు అది అగ్ని మహాపంచభూతాల్లో ఒకటి ఈశ్వరుణ్ణి మనం అగ్నిలోనే ఆరాధిస్తారు వైదిక ఋషులందరూ ఈశ్వరుణ్ణి అగ్నియందు ఆలోచిస్తారు ఆ అగ్ని వరుణ వరుణ అంటే నీరు జలాధిదేవత అంటే ఏమిటంటే మన వాయువును ఒక జల పదార్థంగా చూడలేదు ఈశ్వరీయ చైతన్యముగా దర్శించారు ఈశ్వర చైతన్యము అది నీచే గాలి మన ముందు ఉన్నది ఆ చైతన్యమే మండే మంట రూపంగా మన ముందు ఉన్నది నేను దర్శించారు తప్ప మంటలో చైతన్యాన్ని దర్శించాలి దర్శిస్తే దానికి అగ్ని దేవత మీరు చైతన్యాన్ని చూడడం అభ్యాసం ఉంటుంది అసలు వేదా సంస్థలు సలహా చెప్తారు ఎందుకంటే ఆ సలహా జగత్తులో జగమిది సర్వము చిత్ర వ్యాప్యం ఘటము అంటే అది చిద్ఘటమే పరిచ్ఛన్న ఘటాకాలంగా పరిచ్ఛన్నమైన చైతన్యానికి ఘటన ఘటారచ చైతన్యమే ఘట జ్ఞాతత్వ చైతన్యమే ఘటన చేయకపోవడం అంత చైతన్యమే కాబట్టి చైతన్యం తప్ప ఇంకేంటి లేదు ఆ చైతన్యమే అగ్నిరూపంగా కాదు ఆ రూపం తప్ప చైతన్యాంశంలో అగ్ని సమాధానం చైతన్యమే వాయు రూపంలో చైతన్యమే జలలో అవ్వడం అంటే జలాభిదేవత వరువు గురువు మామక చంద్రుడు ఈ చిన్న చిన్న ఒకటి కాకుండా చెప్తారు సముద్రానికి అధిదేవత వరువు ఈ చిన్న చిన్న జలాశయాలన్నీ సముద్రం నుంచి వచ్చినా సో ఆ వరువులు నువ్వే ఇక అంటే చంద్రుడు ఆ చంద్రుడు నువ్వే మనం సూర్యుడు పెట్టుకోవాలి అమరలో ఉంటాడు చంద్రుడు చెప్తే సూర్యుని పెట్టుకో సూర్యుడిని చెప్పి చంద్రుని చెప్పగలుపుకోవాలి అప్పుడు చంద్రుడు చెప్పుకో అధ్యాహారం చేసుకో చంద్రు ఆ శశాంతుడు శశాంతుడు అంటే ఆ చంద్రుడితే సూర్యుడు మేకె డైతో చూసినప్పుడు మచ్చకండి అదే టెలిస్కోప్లో చూస్తే పర్వతాలు పర్వతాలు ఉంటాయి ఆ పర్వతాలు మామూలు మీడియం సైజు టెలిస్కోప్ సూచిస్తే మీరు పర్వతాలు అవుతారు పర్వతాలంటే మామూలుగా బాగా విశాలమైన ఓపెన్ మైదానం ఉంది అక్కడ ఎక్కడో దూరంగా కొండలు ఇలాగా వెనబడతాయని చెప్పండి అలాగే తెలుసుకో ఒక సంపాదించండి మధ్యకాలంలో అడుగుతా అడుగుతున్న గరీ దాన్ని సంపాదించి దాన్ని టెరస్ మీద దాన్ని మూపు చేసి ఆ మేఘాల వీలేని క్లియర్ నైట్లో ఆ పూర్ణిమ పూర్ణిమ కానీ రెండో తోడు ఆ చంద్రుడి ఫోకస్ చేస్తే స్పష్టంగా గడపడతాయి మేఘా ఇది కొండలు స్పష్టంగా ఎందుకంటే ఈ టెన్నిస్ మ్యాచ్లో టెలికాస్ట్ చేస్తారు అప్పుడు చంద్రుడిని చూపిస్తే ఆ చంద్రుడి మీద క్రాపర్స్ ఉన్న కొండలు కనపడవు తప్ప గొంజులు కనబడుతాయి ఇది ఈ సినిమా టెన్నిస్ మ్యాచ్ చేసే కెమెరా ఆ కెమెరా ఆ కెమెరాలో కొంత మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది ఆ మ్యాగ్నిఫికేషన్స్కే చంద్రుడు మీద గోతులో లేదన్న క్యారెక్టర్స్ ఇంకొంచెం మ్యాగ్నిఫికేషన్ చేస్తే టెలిస్కోప్ పెట్టుకుంటే పర్వతాలతో వచ్చింది మీరు కంగారు పడే అవకాశం కూడా భూమి మీద పర్వతాలు తీసుకున్నాను అన్నట్టుగా కంగారు అవకాశం ఇంకో ఆ పర్వతాలకే నేకడైతే చూసినప్పుడు రిజల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది మత్సకమే కనబడుతుంది ఆ మత్స ఋషులు కవులు ఋషులు కవులు వాళ్ళు కవి ఆ ఋషులు కవులు కనుక వాళ్ళు దాన్ని తాబే తాబేలు తాగుతారు ఎనివేలతో కూర్చున్నది శేష అంటే కొంచెం పూర్ణిమ నాటి చంద్రుని అలా పరిశీలించి పరిశీలించి దాని ఆచారానికి అది కుండే కుందేలు కోడి ఉంది కాబట్టి కుందేలు మీరు నిజంగా అక్కడ కుందేలు తీర్చున్నారు అలాగే తీర్చుకుంటే చాలా సందర్భంగా ఉంటుంది ఇంకే శిషా అంత ఆ చంద్రుడు అంటే పురాణాల్లో ఈ సృష్టిని మనుష్యులను సృష్టించినటువంటి మానవుల సృష్టి అంతా ఈ ప్రజాపతిలో వచ్చింది బ్రహ్మదేవుడు సృష్టించారు కదా బ్రహ్మదేవుడు సృష్టించాడంటే ఆయన మానసపుత్రులుగా ప్రజాపత్రులను సృష్టించాడు దర్శక ప్రజాపతి దక్ష ప్రజాపతి మరీచి అనే ప్రజాపతి ఇలాంటి ప్రజాపత్రులను సృష్టించాడు ఆ ప్రజాపతి మీరే ఒక ప్రజాపతి కాదు ఒక గతంలో ఉంటే అది జాతవ ఎక్కడ ఉంటాడు ఆ ప్రజాపతిలో లపితామహ అంటే పితామహ అంటే బ్రహ్మదేవుడు ఆ పితామహుడికి కూడా పిత గ్రాండ్ ఫాదర్స్ ఫాదర్ అంటే అది కూడా నీవే అంటే బ్రహ్మదేవుణ్ణి హిరణ్య గర్భుణ్ణి కూడా నీవే ఈ దేవతలు ఈ జగత్తుని మాత్రమే కాక వీటినన్నింటినీ సృష్టించిన హిరణ్య కూడా నీవే సృష్టించావు ఇలా కంటే మీకు ఉద్యోగం వచ్చిందనుకోండి మీకు ఇచ్చిన ఉద్యోగం ఇచ్చారు జనరల్ మేనేజర్ ఇచ్చారనమాట ఆ జనరల్ మేనేజర్ నేనే ఇచ్చాను ఉద్యోగంలో మీకు ఉద్యోగం ఇచ్చిన రెండవ మేనేజర్ ఇచ్చిన వాడను నేనే అలాగే ఈ ప్రజాపత్రులు అగ్ని హృదయంలో సగ్రజతులు సృష్టించిన కథామోహుడిని సృష్టించిన వాడను కూడా హే శ్రీకృష్ణ మీకు అనేక నమస్కారాలు ఇవేనండిగే నమస్కారము వెయ్యి సార్లు మీకు నమస్కారము సహస్ర కృత్వ తృత్వ అంటే తెలుగులో సాగులు అంట అన్ని పర్యాలు అన్ని సార్లు చోడ తక్వ సుచ్ అనే ప్రత్యేక వెయ్యి సార్లు మీకు నమస్కారాలు అయినా తృప్తి మళ్ళీ ఇంకోసారి నమస్కారం వెయ్యిసారి నమస్కారం చేస్తున్నారో ఆగచ్చిందా ఇది వెయ్యి నామాలు చెప్పాక మన వాళ్ళు ఏం చేస్తారు ఇంకో ఎనిమిది నామాలు వెయ్యి అయ్యా ఒక ఏమి అయిపోయిందండి ఆపి నైవేద్యం పెట్టి మాకు ఎందుకు పెట్టండి అంటే కాదు అష్టోత్తరం ఇంకా ఏ ఎనిమిది అయ్యాక ఏ ఎనిమిది ఇష్టం మనం శ్లోకం ఆ శ్లోకం మళ్ళీ హండ్రెడ్ ఆపచ్చు కదా అన్నమా హండ్రెడ్ అయ్యి ఆ రకంగా వెయ్యిసార్లు నమస్కారం చేసినా కూడా తృప్తి కలగలేదు పునః భూజ ఇదేనం నమ నమీటి నమస్కారం భాష వాయు ఇక్కడ సహస్రకృత్వహానికి అర్థం కావచ్చు వెయ్యి సార్లు నమస్కారం చేయాలంటే కింద పడాలి లేవ పొడి నమస్కారం చేయాలంటే గంటల్లో రెండు గంటలు అంత టైం లేదు అక్కడ యుద్ధానికి అధ్యయనపడాలంటే అంత టైం లేదు ఫిజికల్ గా వెయ్యి నమస్కారం చేసి టైం లేదు కనుక గర్భంగా వెయ్యి సార్లు నమస్కారము ఒకటే నమస్కారం చేస్తాడు అది కూడా సగవే చేస్తాడు చేసి వెయ్యిసార్లు నమస్కారము ఒక అంటే ఫిజికల్గా నమస్కారం చేయడానికి అవకాశం లేని గర్భంగా చేయాలి అనే అభిప్రాయం వాయు బొమ్మ యమ చ అగ్ని మన అపాహ అంటే జలములకు అధిదైవము జలాధిదేవ జలములను అధిష్టాన చైతన్యాన్ని మీరు దర్శిస్తే ఆ చైతన్య జలము జలములుగా భాషించినా ఈ చైతన్య చైతన్యముందే జలములు భాషిస్తుంది ఆ చైతన్యం అంటే మరువు అధికడు శశాంక చంద్రమా చంద్రుడి చంద్రుడు అన్నగా సూర్యుడిని కూడా మీరు ఉపలక్షణం అన్నారు చంద్రుని చెప్తే సూర్యుడిని కూడా చెప్పినట్టే చెప్పబోయినా చెప్పినట్టుగా మేము తెలుసుకోవాలి ప్రజాపతి స్వము కశ్యపా కశ్యపుడు మంచి మొదలైన ప్రజాపతి ఉన్నారు దక్ష ప్రజాపతి అందరికీ కథ ఖచ్చు ఈ ప్రజాపతి అందరూ పిహ పితమీపి బ్రహ్మ అిర్థ్రహ్మే ముందు సంచే బ్రహ్మదేవి యాభో ఇతరు ఈశ్వర పితమే మాతా పితామే వ్యవస్థ బ్రహ్మదేవి పితా ఓ నమోషం వేచీకలు చతు ఎందుకంటే నమష్ఠీ పథకం నమో చతుర్థీ పటకం ఇది ఎదురబెడితే ద్వితీయ పెట్టచ్చు తప్ప ఆల్టర్నేటివ్గా కారక విభక్తి ఉపపద విభక్తి అని లో విభక్తి నమ వచ్చిందంటే ఉపపద విభక్తి చతుర్థి కారక విభక్తి ద్వితీయ తత్తురీక్షితమ అనే రెఫినిషన్ ప్రకారం చూస్తుంటే ద్వితీయ విభక్తి నమ అనే పదం ఉంది కాబట్టి చూస్తుంటే నమస్కృస్తు స్వహా స్వభావ యోగా అనే చూస్తుంది అయితే చతుర్థి ఒకరిద్దరి కోసం చెప్తా అలాగే ఇంతవరకు కందాలు పడుతుంది ఎవరో ఉన్నారో ఇద్దరు దగ్గర వాళ్ళకి సంతోషం కలుగుతుంది అందుకోసం సంతోషంగా ఉంటూ వరకు గుర్తు చేసినట్టు కూడా ఉంటుంది ఓకే తర్వాత నా వచ్చినప్పుడు కూడా కొంత సెల్ఫ్ ప్రమోషన్ కూడా వచ్చింది తర్వాత వ్యాకరణకు కూడా మరొకసారి గుర్తు చేసుకోవడం ఒక శోభం ఉంటుంది కదా అందంగా ఉంటుంది నా వర్తి నాకే శోభలోకి వస్తుంది ప్రమోషన్ కేంద మరోసారి మంచిది అస్తూ అంటే ఇన్నిసార్లు నమస్కారం అభూత సహస్రతత్వ ఐదు సార్లు నమస్కారం పునః ఖ్యాన భూమ అంతే అర్థం మళ్ళీ మళ్ళీ నమో నమే బహుశ నమస్కారియాభ్యాసావృత్తిదనం పొత్వే సహస్రకత్వ కృత్వు పృత్వచ్చు విద్వర్గ ఉచారా పృత్వస్ పొత్వ విసర్గ వచ్చి సహస్రతత్వారీ కృత్వసూక్ష్మ చేయానికి అర్థం ఏంటంటే అనేక పర్యాయులు బహుశ నమస్కారం అనే క్రియని అభ్యాసం చేయాలి అంటే మళ్ళీ మళ్ళీ చేస్తే అభ్యాసం అన అలా మళ్ళీ మళ్ళీ చేసేప్పుడు ఆ రిపిటేషన్ ఉంటుంది చూసినా ఆవృత్తి కౌంట్ చేసుకోవాలి కౌంట్ ఉండాలి అప్పుడే కృత్వ సూక్ష్మ చేయం చేయాలి కౌంట్ ఎలా రక్షేస్తుంటాం తెలుసుకుంటే సహస్ర అనే సంక్షేమం వెయ్యి ఏ రోజు ఆ విధంగా ఒకే పని అనేక పర్యాయము అభ్యాసరూపంగా చేస్తూ చేస్తూ చేస్తూ పోయి ఆ చేసి దానికి ఒక గణనము తాగుతుంటే అటువంటి పరిస్థితుల్లో ఒక అనే ప్రత్యయము మీకు ఉపయోగపయోగింపబడుతుంది అని చెప్పారు దాని సూత్రం చూసుకుంటే నాకు గుర్తు లేదు సూత్రం అసలు తీసుకుంటారు రాత్ర ఈ అంశాన్ని మిగితాయి సాధ్య పునః చూయ అవి పునః నా భూయో చాన అప్ప వైరుషం ఇది శ్రద్ధాభక్తిశయా అపరితోషం ఆత్మన దర్శయతి మధ్యుడు మా ఈ విధంగా మాట్లాడి కుణ్య భూయ అపి అనే ఈ విధంగా పులప్రయోగాలు చేయటం ద్వారా తన ఎందుకే అత్యద్భుతమైన శ్రద్ధని ప్రకటిస్తున్నాను అతిశయించిన కూడా మనకి స్పష్టమవుతుంది తర్వాత ఎన్నిసార్లు నమస్కారం చేసిన తృప్తి కలుగుతలేదు ఇంకా నమస్కారం చేయాలి అది అనే కూడా ప్రకటన ఇప్పుడు అసంతృప్తి తృప్తి లేకుండా అనేది నువ్వు ఇంటికుండా నమ్ముకోవడం నువ్వు భోగిలో ఉన్నప్పుడు ఎంత కిన్నా తృప్తి కలవట్లేదు అనుకో అయిపోయింది తృప్ోహం ఆమెసేయాలి అందరూ యోగా ఎలా అనుకుంటే డబ్బు ఉందనుకోండి ఎంత పోగేసినా ఇంత తృప్తి కలవట్లేదు అన్న అన్నదో అనుకో యోహము ద్వారము అక్కడ అసంతృప్తి అనేది గీతా క్లాసు అబ్బా గీత భగవద్గీత ఎన్నిసార్లు శ్రవణం చేసినా ఎన్నిసార్లు అధ్యయనం చేసినా తృప్తి కలగట్లేదు ఆ నాలుగు ఆరు అంత దానికి వైపు నూ ఇట్ రామనామాన్ని ఎంత జపించినా తృప్తి కలగటం లేదు అలా ఉండాలి కాబట్టి అర్జునుడు నీకు ఎన్నిసార్లు నమస్కారం చేసినా ఎంత సృచించినా మీరు తప్పువే ఉంటుంది ఈశ్వరుడు ఎంత సూచించినా తప్పునే ఉంటుంది ఈశ్వరుల్లో ఫ్లాటరీ అనేది ఏమున్నాయి మీరు ఎంత గట్టిగా సుందర ఇంకా ఫాల్స్ షా ఈశ్వరుడు అనంతృప్తి కూడా కనుక ఒక అసంతృప్తి ఎన్నిసార్లు నమస్కారం చేసినా నాకు తృప్తి కలగట్లేదు కోపిక లేదు కానీ ఇంకో రెండుసార్లు నమస్కారం చేయాలనే ఉండండి అని అర్జునుడు ప్రకటిస్తున్నారు